వాడే ఆత్మ జ్ఞానం లేనివాడు వాడు ఆత్మే కాని ఆత్మ జ్ఞానం లేనివాడు అజ్ఞాని అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేనివాడు ఆత్మకు సంబంధించిన అజ్ఞానం కలిగిన వాడు ఇంతేకే లేదు కనుక తపోయజ్ఞ దానాది శుద్ధబుద్ధి విరక్త నృపాదౌ పదే తుచ్చబుద్ధి పరిత్యజ్య సర్వం యూనోతి తత్వం పరబ్రహ్మ నిత్యం తదేవా అహమస్మి కాబట్టి పరమేశ్వరుడు మనలో ప్రవేశించబోయే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి గురువు దగ్గర కూర్చున్నప్పుడు మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు కదలకుండా ఉండాలి కదలకుండా ఉంటే జరిగిపోతుంది సూదిలో దారం ఎక్కించాలంటే సూది కదులుతూ ఉంటే లాభం లేదు అది అలాగే ఉండాలి ఎక్కించేస్తే దారం ఇది కదిలిస్తుంటాడు ఇటు ఇటు వాడు ఎక్కించలేడు దారం అర్థమవుతుంది గురువు ఎంతైనా కదలొచ్చు శిష్యుడు కదలకూడదు గురువు మనసు ఎంతైనా చెల్లించవచ్చు శిష్యుడు మనసు చరించకూడదు సమచే గురువు మనసు చరిస్తుంది చరించడం అంటే నిన్ను జలిపిదేడు అది తమాషా అంటే ఆయన చిత్ర విచిత్రంగా ఎన్ని రకాలుగా బోధించవచ్చు నీకు అర్థం కావడం లేదనుకుంటే గురువు ఇంకొక యాంగిల్లో ఎంటర్ అవుతాడు ఆయనకి అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి బోధనా పద్ధతిలో ఇదిగో నా శిష్యుడికి ఇది అర్థం కాలేదు వీడికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది చెబుతాడు గురువు ఆయన ఎటువంటి ఫీట్స్ అన్న చేయొచ్చు నువ్వు మాత్రం కదలకుండా ఉండాలి నా లైఫ్లో చిన్న సంఘటన ఉండేది చిన్నప్పుడు ఫస్ట్ ఫార్ ఉంది చెడీతో ఉన్నప్పుడు ఫస్ట్ ఫాల్ టెన్త్ ఫిఫ్త్ క్లాస్ అయిపోయి నేను అప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాను రైట్ ఎగ్జాంపుల్ అని అందుకని సుఖావ బోధార్థం మీకు అర్థం కావడం కోసం చెబుతున్నది ఫిఫ్త్ క్లాస్ అయిపోయి హై స్కూల్లో వేశారు సిక్స్త్ క్లాస్ చెడ్డీ వేసుకొని పోవడం అంతవరకు ఇండ్లు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణం తప్ప అట్లా మార్కెట్కి వెళ్ళిన పాపాన్ని కూడా పోలేదు ఫస్ట్ టైం ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్న్నర పోయి హై స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి రావడం అదేదో పెద్ద గవర్నర్ పదవి లాగా ఉండేది ఆ రోజుల్లో ఫస్ట్ వారం జరగడం అంటే చిన్న విషయం కాదు పక్కన కూడా మాట్లాడేవాళ్ళం కాదు స్టైల్గా పోయేవాళ్ళం ఎందుకంటే ఫస్ట్ వారం కనుక ఆ పరిస్థితుల్లో అసలు బజారేది లేదు తిరిగి వచ్చేటప్పుడు ఒకటి చూశాను నేను ఫస్ట్ టైం చూడడం అది కాఫీ కొత్తది కాదు టీ కొత్తది కాదు ఇంట్లో కాఫీ తాగుండాం కానీ ఈ టీ బంకులు కాఫీ బొంకులు అప్పుడు చూడలేదు అక్కడ చిన్నతనం వచ్చేటప్పుడు మధ్యలో ఉండదు ఒకటి అక్కడ విచిత్రంగా చూస్తున్నాను ఒక విషయం ప్రతిరోజు నేను కొద్దిసేపు నిలబడి కూడా వచ్చేవాడిని అక్కడ ఎందుకంటే ఆ టైంకి ఎక్కువ మంది తాగుతూ ఉంటారు అక్కడ సాయంత్రం నాలుగున్నర స్కూల్ వదిలేస్తే మేము వస్తుంటే వాడు ఇటు తీసుకుని నాకు బా అది బ్రహ్మజ్ఞానంలా కనిపించేది ఆ రోజుల్లో ఎట్లా సాధ్యం అది ఇప్పుడు ఇలా అంటే మనం కింద కదా వాడు ఇట్లా ఇట్లా అంటున్నాడంటే కరెక్ట్గా వచ్చి దీంట్లో పడిపోతా ఉంది ఏంటి అని రెండు మూడు రోజులు అట్లా చూచి తర్వాత స్కూల్ నుంచి రావడం నేరుగా పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేయడం అప్పుడు తొట్టెలు ఉండేవి కాదు వెనక పెరట్లో తొట్టి నీళ్ళ తొట్టి అక్కడికి పోవడం రెండు గ్లాసులు ఎత్తుకోవడం ఒక్క బొట్టు పడి ఒక్క బొట్టు ఇదే పని రోజు పాపం మా అమ్మ ఏదో అది పెడదాం ఇది పెడదామని ఆమె పెట్టుకొని ఉండే అక్కడ వస్తానే ఎట్ల పోయినాడు పాపం నైనా ఎట్ల పోయినామనంటే నేను లోపల పెరట్లో ఆమె ఒక నాలుగు రోజులు చూసి ఏమైందబ్బా వీడికి వస్తానే ఏం పెడతావమ్మా అని అడిగేవాడు ఇప్పుడు ఎంతసేపా గ్లాసులు వెతుకుని పరిగిస్తాయి ఏంటని రావడం పుస్తకాలు పడేయడం గ్లాసులు వెతుకు ఒక్క బొట్టు కూడా పడలే అన్ని కింద పోవడమే ఒకరోజు వచ్చి మా అమ్మ పట్టుకుంది ఒక ఐదు రోజులు అయిన తర్వాత ఏంటి నాయన ఈ పనిని ఏం లేదమ్మా అక్కడ నేను వచ్చేటప్పుడు చూసి నా కాఫీ హోటల్ ఒకటి ఉంది అక్కడ ఇట్లెత్తుకొని ఇట్లా ఉంటాడమ్మా కరెక్ట్గా పడుతుంది అది ఎట్లా ఆమె పక్కన నవ్వి ఇది ఎందుకు పట్టుకుంది చదువుకొని వస్తావు అనుకుంటే ఇది వచ్చింది కాఫీ గొడవ లేదమ్మా అది ఎట్లా సాధ్యం అది ఏమన్నా మంత్రమా తంత్రమాది ఇటీ ఇటీ నాకు తెలిసి ఆ మంత్రం నేను చెప్తానని ఆమె ఇలా తీసుకొని ఇట్లా అన్నది కరెక్ట్గా పడిపోయింది నాకు డౌట్ ఏంటంటే మా అమ్మకు కూడా ఏమన్నా కాఫీ హోటల్ ఏమైనా ఉండి ఉంటుంది అప్ప ఆమెకి పదకొండో సంవత్సరం పెళ్ళయింది పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆమెకి కాఫీ హోటల్కి ఎలా ఏమి నేను ఆమె దగ్గర పోయి ఎట్లా చెప్పుమా చెప్పుమా ఆమె చూడండి నాలుగు రోజులు నా చేత అన్ని పనులు చేయించుకొని రేపు చెప్తా రేపు చెప్తా అది మంత్రం అది మంత్రం అది మంత్రం అది మంత్రం ఇక రోజు కూరగాయ తెచ్చేదేనా కడిగేదేనా పాత్ర కడిగేదేనా ఒకటి కాదు నాకు ఏది పట్టుకుంటే దాన్ని సాధించాలనేది ఉండేది అదే దీనికి కూడా దారి తీసింది నేను నేను ఇక ఆవిడ వదిలేవాడిని కాదు ఆవిడేం పెడతానన్నా నాకు అది తెలుసు అవసరం లేదు మంత్రం చెప్పు నువ్వు మంత్రం చెప్పు నేను కరెక్ట్గా పోయాలని ఆవిడ పాపం నాలుగు రోజులు నన్ను దు కర్మ కాదు చూడు నువ్వేం చేస్తున్నావంటే ఇప్పుడు ఇలా తీసుకున్నావు కదా ఇట్లా అనేటప్పుడు ఇది పైకి పోతుంది ఇది కూడా ఇటు ఇట్లా ఇది కదల గుడురా ఇది కదలకుండా ఉండాలి దాంట్లో పడుతుంది అని ఆ తర్వాత రెండు రోజులు సక్సెస్ అయ్యాను అనుకోండి అది వెరీ విషయం అంటే నేను సక్సెస్ కాకపోతే సదువర్ణం కానీ నేను ఏది పట్టుకుంటుంది నాకు అట్లా ఉండేది పట్టుదల మొక్కు అనేవాళ్ళు అట్లా అది ఇప్పుడు అనుకుంటాను నేను ఎస్ ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉపయోగపడతా ఉంది గురువు ఎంతైనా కదలొచ్చేమో కానీ కింద వాడు ఉంటే అది కరెక్ట్గా జ్ఞానం జ్ఞాన జలం దిగుతుంది ఇంకొక మార్గం కదలకు అందువల్ల గురువు అందించేటువంటి జ్ఞానం మన మనసులో నిలిచిపోవాలి అని అనుకున్నప్పుడు అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశ్వర్యం ఉండాలి రామాయణంలో ఇంకా రామాయణం రాయిపోతాడు వాల్మీకి నారదుడు సంక్షిప్తంగా వంద శ్లోకాల్లో రామాయణం చెప్పేశాడు అసలు నారద మహర్షి చెప్పింది రామాయణం నారద మహర్షి వాల్మీకి చెప్పాడు అసలు అంతకుముందు రామ ఈయన గురించి ఆయన తెలీదు నారద మహర్షిని అడిగితే నారద మహర్షి రామాయణం చెప్పాడు దాన్ని నారద గాన రామాయణం అంటారు సంక్షిప్త రామాయణం అంటారు నేను ఆ రెండింటికి రాశాను గాన రామాయణం వేరే సంక్షిప్త రామాయణం వేరే మొదటి సర్గ ఏదైతే ఉందో వంద శ్లోకాలతో రామాయణంలో అది సంక్షిప్త రామాయణం ఈ రామాయణం రాకముందు ఇరవై సంవత్సరాల క్రితం నేను ఆ సంక్షిప్త రామాయణం అని కూడా ఒకటి రాశాను శుద్ధ బ్రహ్మ పరాపర రామాణి నారద గాన రామాయణం ఉంది దాని మీద కూడా వ్యాఖ్య రాశాను అంటే రామాయణం ఎప్పుడు వస్తుందో ఏమో అంత పెద్ద గ్రంథం కదా ఈ లోపల ఈ చిన్నవి రాస్తామని ఆ రెండు రాశాను బహుశా ఉంటాయి బుక్ స్టాల్లో కూడా తర్వాత రామాయణం రాశాను బోధించిన తరువాత వంద శ్లోకాల్లో సంక్షిప్తంగా రామాయణాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు ఆయనకి పూజ చేశాడు ఆయన రామాయణం రాయమన్నాడు ఈయన దగ్గర రామాయణం విన్నాడు ఇంకా రాస్తాడు అప్పుడు నదికి స్నానానికి వెళ్ళాడు నది స్నానానికి వాల్మీకి ఆ కలం ఇంకా మళ్ళీ చూడబో ఇంకా అటువంటి రచయిత కవిని చూసేది లేదు ఆది కవి ఆయన ఇంకొంకొక కవిని చెప్పలేము ఆ వాల్మీకితో కంపేర్ చేయలేం అలా వెళ్ళినప్పుడు తన శిష్యుడు భరద్వాజుడు పంచి తీసుకుని వస్తూ ఉంటాడు కూడా గురువుకి ఆయన నడుస్తూ ఉండాడు నదీ తీరంలో ఒకచోట ఆగాడు వాల్మీకి ఏ భరద్వాజ అన్నాడు ఏంటి గురుదేవ అన్నాడు అకర్ధమం ఇదం తీర్థం అకర్దమం ఇదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబో సన్మనుష్యమన ట్రాన్స్లేషన్ చెప్పాల్సిన అవసరం మీకు అర్థమైపోతానే ఉంది అది వాల్మీకి సాంస్క్రిట్ అకర్దమం తీర్థం హే భరద్వాజ చుడు ఈ నది జలం చుడు ఎట్లా ఉందో అకర్దమం బురద లేకుండా ఉంది రమణీయం మనోహరంగా ఉంది ప్రసన్నంబూ ఆ జలం ప్రసన్నంగా ఉందంట ఇది ఇది రివర్లో నది ప్రవహిస్తూ ఉందంటే ప్రసన్నమంటే ఏంటో తెలుసా ఒక్కొక్కసారి కొద్దిగా నీరు ప్రవహిస్తుంటుంది మనం చూస్తాం కింద ఇసుక రేణువులు మెల్లగట్ట కదులుతూ ఉంటాయి అద్భుతమైన సన్నివేశం అది అలా చూస్తూ ఉంటే ఎంతసేవనో చూడాలనిపిస్తూ అది ప్రసన్నం అటువంటి చోట మనం వెళితే ఎలా ప్రసన్నంగా ఉందో ఒక్కొక్క చోట నిస్తరంగా కనపడుతూ ఉంటుంది అక్కడ కూడా మన ప్రతిబింబం కనపడుతూ ఉంటుంది ఏమి అక్కడ ఏ దోషం కనిపించదు మనకు ఏ కల్మషం కనిపించదు ఉండదు శుభ్రంగా ప్రసన్నంగా ఉంటది రమణీయం ప్రసన్నంబూ ఆ స్వచ్ఛమైన జలం ఆ నది ప్రవాహం అది చూపించి అది ఎలా ఉంది అంటే సన్మనుష్య మనోయథ ఒక సత్పురుషుడు యొక్క మనసు ఎట్లా ఉందో అట్లా ఉంది అన్నాడు వాటే వండర్ఫుల్ కంపారిజన్ అమేజింగ్ ఒక సాధు పురుషుడు యొక్క మనసు ఓ సాధువు యొక్క అంతఃకరణ ఎంత ప్రసన్నంగా ఉంటుందో ప్రశాంతంగా ఉంటుందో హే భరద్వాజ అకర్దమం బురద లేకుండా ఆ విధంగా ఉంది నాయన ఈ జలం అన్నాడు సన్మనుష్య మనోయథ ఓ సత్పురుషుని యొక్క మనసు ఉంటుందో అట్లా ఉందన్నాడు ఎవరా సత్పురుషుడు తనే ఇంకెవరో కాదు తనే తన అనుభవంలో లేదు తనెట్లా చెప్తాడు నారద మహర్షి చేత ప్రభావితులైన తర్వాత ఆయన మనసంతా నిర్మలంగా మారిపోయిన తర్వాత ఎందుకో తెలుసా ఒక సత్పురుషుడు ఇప్పుడు ఈయనే సత్పురుషుడు ఎవరో కాదు వాల్మీకే తన అనుభవంలో అది చెప్పుకుంటున్నాడు కనుక ఒక సత్పురుషుడు యొక్క ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుందో ఆ విధంగా ఉందని ఈ నదీ జలం అన్నాడు ఆ ప్రసన్నంగా ఉండేటువంటి నదీ జలం ఎట్లా ప్రవహిస్తూ ఉందో అట్లే రామ కథా ప్రవాహం ఆ మహానుభావుని యొక్క ఆంతర్యం ప్రవహిస్తుందని అర్థం అంటే రామచరిత్ర రాయబోయేవాడు రాముణ్ణి హృదయంలో ఉంచుకోబోయేటువంటి వాడు ఎలా ఉండాలో ఇక్కడ చెప్తాడు ఆ కర్దమం లేకుండా నీరుంది ఏమిటా బురద అజ్ఞానం అనేటువంటి బురద లేకుండా ఉండాలి కల్మషాలు లేకుండా ఉండాలి రాగద్వేషాలు లేకుండా ఉండాలి రాగద్వేషాలు ఉంటే ప్రసన్నంగా ఉండదు విశుద్ధంగా ఉండదు రమణీయంగా ఉండదు కనుక రాగద్వేషాలు ఎవరైతే లేకుండా చేసుకున్నారో అభిమానం ఎవరైతే లేకుండా చేసుకున్నారో విశుద్ధమైనటువంటి ప్రసన్నమైనటువంటి అంతఃకరణ ఎవరైతే కలిగి ఉండారో అటువంటి వారి రామచరిత్ర రాస్తారు అటువంటి వారి హృదయంలోనే రాముడు ఉంటాడు గనక రమణీయం ప్రసన్నంబూ సన్మనుష్య మనోయథ అలా ఉంది ఒక మహాత్ముని యొక్క దివ్యమైనటువంటి ప్రసన్నమైనటువంటి అంతఃకరణ ఉంటుందో నైనా వాల్మీకి అది భరధ్వజ అట్లా ఉందని వాళ్ళకి మేము వాల్మీకి మహర్షి చెప్పాడు అక్కడే అర్థమైపోతుందని నేను రాశాను మొట్టమొదట్లోనే ఆది శ్లోకం అంటూ ఈ ఇక్కడే మనకు రామచరిత్రా ఏం మనకు రాబోతుందో ఈ మహాత్ముడి నుంచి మనకు అర్థమవుతుంది ఈయన మనసు ఉందో లేకపోతే ఆది చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ అని గీతా భాష్యంలో ఆచార్యులు వారు స్టార్టింగ్ లో అంటారు విశుద్ధం ప్లీజ్ అద్భుతమైన మాట విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకన క్షమం భవతి విశుద్ధం పరిశుద్ధంగా ఉండాలి ప్రసన్నం అది అక్కడ ఇటు అంతఃకరణ శుద్ధి అటు అంతఃకరణ నైశ్చల్యం నిర్మలత్వం రెండూ ఉండాలి విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకమం భవతి కాబట్టి ఎవరి మనసు విశుద్ధంగా ఉంటుందో ప్రసన్నంగా ఉంటుందో వాళ్లు ఆత్మతత్వాన్ని అవలోకిస్తారు ఆత్మానుభూతిని పొందుతారు ఏ ఒక దర్పణం మీద దుమ్మంతా పడిపోయి ఉంటే మనం దగ్గరకు పోయి చూచినా మన ముఖం కనిపించదు నాచు పేరుకుపోయినటువంటి నీటిలో మనం ప్రతిబింబం తెలిసి రాదు నాచును తొలగిస్తే గానే అర్థం కాదు అర్ధాన్ని తుడిస్తే గాని మన ముఖం కనిపించదు ఈ మనసు కూడాను ఈ ధూళి దుసైతమైపోయింది కనుక రాగద్వేషాల చేత దీన్ని శుద్ధి చేసుకుంటే గాని భగవద్గీత స్వరూపం భగవద్గీత తత్వం మనకు హృదయంలో నిండే అవకాశం లేదు గనక శంకరాచార్య స్వామి భాష్యంలో విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకర్షం అనుభవతి సేమ్ ఇక్కడ కూడాను తపోజ్ఞ దానాది శుద్ధబుద్ధి యజ్ఞ దాన తపహర్మ చూసే తమాష అక్కడ యజ్ఞ దాన తపస్సు మూడు కంక్లూడ్ చేస్తున్నా తపో యజ్ఞ దానాది శుద్ధ బుద్ధి ఇదే మాట భగవద్గీతలో కూడాను శ్రీకృష్ణ పరమాత్మ ఈ మూడు ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు అన్నాడు అధ్యాయం మొట్ట సన్యాసంలో ప్రారంభంలోనే నాలుగైదు శ్లోకాలు వచ్చేస్తుంది యజ్ఞ దాన తప న్యాజ్యం కార్యమే తత్నో దాన తపశ్చైవ పవనా దాన తప ఈ మూడు కర్మల్ని న్యాజ్యం త్యాజ్యం నా దాన్ని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టకూడదు కార్యమేవత కార్యం ఏవ అది నువ్వు ఆచరించి తీరాలి ఎందుకని యజ్ఞో దాన తపశ్చైవా ఆ యజ్ఞము దానము తపస్సనది పావనీనా మనీషిణ మనుషుల్ని పవిత్రం చేసుకుంటూ పోదు మనిషిని పవిత్రం చేయడం అంటే మనసులను పవిత్రం చేసుకుంటూ పోదు మనసు పవిత్రంగా ఉంటే గురువు అందించేటువంటి జ్ఞానం చక్కగా మన మనసులో నిలిచిపోతుంది అందువల్ల ధ్యానం చేయాలి శుద్ధబుద్ది కోసం జపం చేయాలి శుద్ధబుద్ధి కోసం సంకీర్తన చేయాలి శుద్ధ బుద్ధి కోసం అంతఃకరడ శుద్ధి కోసం చేయాలి అంతేగాని భగవత్ సాక్షాత్కారం కోసం కానీ కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఇవన్నీ చేసేది ఎందుకంటే ఈ సాధనలన్నీ తద్వారా శుద్ధిపడితేనే గురువు ఇచ్చేటువంటి జ్ఞానం కలుగుతుంది జ్ఞానాత్ మోక్షాయితీ జ్ఞానం వలనే మోక్షం రావాలి కనుక అదే ప్రధానమైనటువంటిది శ్రవణమే ప్రధానమైనటువంటిది అంగి ఇవి అంగములు కాని ఇవి ఎంత ఉపయోగ మనకు అవసరమంటే అదెంత అవసరమో ఇదంత అవసరం జపం అంత అవసరం ధ్యానం అంత అవసరం సంకీర్తనంత అవసరం పూజ అవసరం అహోరాత్రాలు చేయాలి ఎందుకో తెలుసా మనసు శుద్ధిపడినంత వరకు చేయాలి లేదా అశుద్ధంతో దీన్ని తీసుకెళ్లి గురువు దగ్గర మనం కూర్చున్నా ఆయన ఇచ్చినా మనం అందుకునే అవకాశం లేదు కాబట్టి పూర్వార్థం మన సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంత ఇదే అర్థమవుతుందే మనం చేయాల్సింది కాబట్టి ఏదో కొందరు అది అంటే అనుకుంటారు కేవలం వినడమే గనక శ్రవణమే గనక నాకు శ్రవణమే చేస్తూ పోతాను నేను ఏమి ఇంకా చేయనంటు ఇది ఇది ఒక నాన్ సెన్స్ మళ్ళీ అర్థమవుతుంది ఇది ఒక న్యూ నో నీకు శ్రవణ ఫలం వెంటనే రావాలి నువ్వు ఇంటో ఉన్నావు దాని ఫలితం లేకుండా అంటే అక్కడ అంతకరణ శుద్ధి లేదని అర్థం అంత అవసరం లేదు అష్టావక్ర మహర్షి జనకుడికి ఎంతసేపట్లో ఇచ్చాడు జ్ఞానం అంటే ఆయన ఆ రోజుల్లో ఇప్పుడు మనమైతే సైకిలి ఎక్కుతాం ఆ రోజుల్లో గుర్రం మీద పోయేవాళ్ళు కనుక స్వారీ చేసేటువంటి వాడు కనుక రాజు గనక జనకుడు అడిగాడు ఎంత టైంలో వస్తుందని చెప్పించాడు ఎంత టైం అంటావు కాలమా ప్రతిబంధకం ఇక్కడ అగ్జానం కాలం కాదు దేశం కాదు ప్రతిబంధకం అగ్జానం దాన్ని తొలగించడం ఎంతసేపు చీకటి పోగొట్టాలంటే ఎంతసేపు పడుతుంది అంటే దేపద్ధ వెంటే పోదు ఇదిగో చెప్తున్నాను విను హే జనక మహర్షి నువ్వు ఈ రికాబులో కాలు పెట్టి ఆ రికాబులో కాలు పెట్టే లోపలిచ్చేస్తానకు జ్ఞానం అన్నాడు అష్టావక్ర అంటే రికాబు అంటే సైకిల్లో ఈ ఫెడ్రల్ మీద కాలు పెట్టి ఆ ఫెడ్రల్ మీద పెట్టే లోపల ఇస్తానన్నాడు మీరు అట్లా ఇచ్చాడు ఆయన రికాబులో కాలు ఈ కాలు పెట్టి ఆ కాలు పెట్టే లోపల ఎలా ఇవ్వాలో ఆయన తెలుసు ఎలా పుచ్చుకోవాలి ఆయన తెలుసు అయిపోయింది అంటే అంత సిద్ధంగా ఉన్నాడు గనుక ఇప్పుడు పెట్రోల్ అనుకోండి అట్లంది ఉంది జస్ట్ అలా వేశామనుకోండి అట్లా అగ్గిపోయి అట్లా వేస్తే టైం పడుతుంది పెట్రోల్కి కర్పూరం అయితే కొద్ది టైం బొగ్గు అయితే అరిటిపోదైతే ఇంకా ఊదుకున్న ఊదుకున్నంత అర్థమవుతుంది ఇవన్నీ ఉంటాయి మనసుల్లో ఒక్కొక్కరు ఈ విధంగా ఉంటారు కాబట్టి అతి శ్రోతృయోగ్యత ఉత్తమార్హుడు ఉత్తమమైనటువంటి అర్హత ఎవరికైతే ఉంటుందో అటువంటి ఉత్తమ అర్హత కలిగిన వాడు వెంటనే ఎందుకు ఉంటాడు ఆయన నేను ఎందుకు భయపడుతున్నానంటే రేపటి నుంచి సైకిల్ తెచ్చి పెట్టి రండి మేము సైకిల్ తెచ్చాం ఈ పిడలు మీద ఆ పెడల మీద పెడతా నేను అష్టావకుని గాను మీరు జనకులు అయితే అవ్వచ్చు అర్థమవుతుంది కనుక జరిగినటువంటి వ్యవహారం కనుక అంతఃకరణ శుద్ధి జరిగింది అంటే జ్ఞానం కలిగిపోతుంది కనుక ఫస్ట్ అంతఃకరణ శుద్ధి ఇప్పుడు చూడండి సెకండ్ పాయింట్ రేపు చెప్తాను దయాళ్ళు ద గురు దయాళ్ళు గురు బ్రహ్మనిష్టం ప్రశాంతం సమాధ్య మధ్యా స్వరూపం దళు గురుం బ్రహ్మ నిష్టం ప్రశాంత సమాధ్య మధ్య విచార్య స్వయప్న నిదిధ్యాస్ విద్వాత్య తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవామి పర బ్రహ్మ నిత్యో తదేవాహమస్మి పర బ్రహ్మ నిత్యో తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి కాబ అంతఃకరణ శుద్ధి కలిగింది అని అర్థం ఇది తయారు చేసుకోవాలి మనం అర్థమవుతుంది ఇది తయారు చేసుకున్న తరువాత వై హోచ్ ద గురు ఎవరా గురు గురు దయా బ్రహ్మనిష్టం గురుం దయాళు బ్రహ్మనిష్టం బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడ ఉండాలి తనకు జ్ఞానం లేకపోతే మనకి ఇచ్చే ప్రశ్న లేదు జ్ఞానం కలిగిన వాడే జ్ఞానాన్ని ఇవ్వగలరు వెలిగే దీపమే మరొక దీపాన్ని వెలిగించగలదు అటువంటి వాడు గురు సర్వార్థాన్ గృణాతీతి గురు అవన్నీ రేపు చూస్తాం కాబట్టి అటువంటి గురువు పైగా ఆయన దయగలిగిన వాడు అయి ఉండడు అది ఒక క్వాలిటీ ఎందుకో తెలుసా ఆయన దయ వల్లనే మన జ్ఞానం కలుగుతుంది తమస్ పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్ నాస్తికృత కృతనా తద్విజ్ఞానార్థం సహ గురుమేవ అభిగచ్చేది సమిత్పాణి వాడు గురువుని పోయి అప్రూవ్ చేయడానికి చెప్పమని చెప్పాల్సిన అవసరం ఏముంది అంతే అదే ఉద్యోగం కాదు అర్థం ఉద్యోగం కాదది ఏమయ్యా నువ్వు టీచర్వి నువ్వు ఎందుకు చెప్పడం లేదు జీతం తీసుకుంటున్నావు కదా ఆయన అడగడానికి లేదు జ్ఞానిని ఆయన చెబితే మన అదృష్టం చెప్పకపోతే లేదంతే చెప్పాల్సిన అవసరం లేదు ఇది జీవన్ముక్త గీతలో అద్భుతంగా వస్తుంది ఆయన జ్ఞానం పొందాడు కదా ఎందుకు చెప్పకూడదు అనుకుంటారు చాలా మంది తప్పు చాలా తప్పు అది జ్ఞానిని క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు నీ స్థాయిలో వాడు కానీ కాదు ఎవరికి చెప్పమంటావు ఇప్పుడు రమణ మహర్షి కూర్చొని ఉన్నాడు అనుకోండి వివేకానంద స్వామిలాగా రమణ ఎందుకు బోధించలేదు వివేకానంద స్వామిలాగా రామకృష్ణపురం ఎందుకు బోధించలేదు అలా ఉంటే అలా జ్ఞాని ఇలా ఉంటే ఇలా జ్ఞాని కదలకుండా ఉంటే జ్ఞాని నువ్వు పెట్టాలి కదిలితే జ్ఞాని నీ అదృష్టం లోపలే కదలకుండా ఉంటే మూల విరాట్ నీ మధ్యకు వస్తే ఉత్సవ విగ్రహం రెండు ఆరాధ్యమే జ్ఞానిని క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు ఒకవేళ జ్ఞాని గనుక వచ్చి బోధించాడనుకోండి అది సమాజ కల్యాణం కోసం ఒకవేళ బోధించలేదు అనుకోండి ఏం మాట్లాడడానికి లేదు ఎందుకని ఎవరికి బోధించాలి చెప్పండి ఎవరికి బోధించాలి జ్ఞాని జ్ఞానం లేనివాడికి బోధించాలి అంటే జ్ఞానం లేనివాడేవిడు అజ్ఞాని కదా అజ్ఞానిని చూచి బోధించాలి వీడికి అజ్ఞానం ఉంది అని అజ్ఞానాన్ని చూస్తే ఆయన జ్ఞాని కాదు ఫినిష్ సర్వం హీ తద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సర్వం కలివిదం బ్రహ్మ ప్రేమ నేత్రాలకు దోషాలు కనిపించవు అజ్ఞానాన్ని చూరడు బోధించడు కరలో ఎన్నో బాధలు ఉండొచ్చు మేలుకున్నవాడు కలలో ఇచ్చేస్తాడు మరి ఎందుకు బోధిస్తూ అడుగుతాడు గనక వెళ్ళి అధీతమాష అందువల్ల అడుగుతాడు గనక హే కృష్ణ శిష్య స్థేహం సాధిమాం త్వం ప్రపన్నం రాత్రి చెప్పాను చూచారా నేను శిష్యున్ని కనుక నాకు బోధించు అడిగా అడుగనక బోధిస్తాడు అడగపోతే అందువల్ల తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేది గురువు దగ్గరకు పోతూ ఉన్నాం ఎందుకని తద్విజ్ఞానార్థం పోయి అడుగుతూ ఉన్నాం అధి భగవన్ బ్రహ్మ విద్య వరిష్ఠ భగవన్ హే భగవంత గురుదేవా నాకు బోధించు అజ్ఞానంలో ఉన్నాను ఆ జ్ఞానాన్ని బోధించని అడిగితే అప్పుడు ఆయన చెబుతాడు అవైహి పొందినైనా కూర్చో ఆయన చెబుతాడు చెప్పాడు అనుకోండి మన అదృష్టం చెప్పలేదనుకోండి వెంకటేశ్వర స్వామి దేవుడు దండం పెడతాం ఆయన పలకలేదంటే ఎట్లా ఏమాత్రం తీసుకోడు జ్ఞాని ఎందుకో తెలుసా ఈయన బ్రహ్మమే అది బ్రహ్మమే కనుక అటువంటి వాడు దయగలిగిన వాడిని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన మనకు బోధించడమే ఆయన కృప అంతే ఇంకేం బోధించకపోతే మనం చేసేదేమీ లేదు పైగా దయ ఏమిటో తెలుసా చాలా అందించేవాడు జ్ఞానం అనుకోండి అందుకునేవాడు ఎవడు వీడి జ్ఞానే వీడి జ్ఞానైతే వీడికి ఎందుకు అందుకోవడం వీడు బోధిస్తాడు ఇతరులకి కాబట్టి అజ్ఞానే పోయి నేర్చుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు నా గురువు నాకు బోధించాడంటే ఆయన జ్ఞానం కలిగిన నేను జ్ఞానం లేనివాడిని జ్ఞానం లేని నేను జ్ఞానం కలిగిన వాడిని బాధ పెడతాను అర్థం చేసుకోలేను అది బాధ అందువల్ల ఎక్కడైనా శిష్యులే ప్రాబ్లం గురుస్ కాదు గురువుల దగ్గర ప్రాబ్లమే ఉండదు వాళ్ళు బోధిస్తారు అయిపోతుంది నిజమైన గురువు అయితే శాస్త్రం ఉంటే వీడు వీడి మనసులో నుంచి ట్రై చేస్తాడు అర్థం చేసుకోవడానికి వచ్చిన బాధంతా అది ఒక చిన్న గ్లాస్ వీళ్ళు సముద్రంలో పడి సముద్రంలో జలాన్ని అంతా తెచ్చుకోవాలంటే అయ్యే పని కాదు ఈ గ్లాస్ వరకే వస్తుంది నీళ్లు అటువంటి గురుదేవుల్ని మనం అర్థం చేసుకోలేము అర్థమవుతుంది కాబట్టి వీడు ఎంత పల్టీలు కొడుతున్నా ఆయన ఓపికగా వీడికి చెప్తా ఉండాలి అది దయ అది సరేనా వాడు పడేసుకుంటూ ఉంటాడు అయినా చెబుతూ ఉంటాడు వాడు పడేసుకుంటూ ఉంటాడు అయినా చెబుతూ ఉంటాడు అది ఎంత ఓపిక ఉండాలి అంటే ఇన్ఫినిట్ పేషెన్స్ అనంతమైనటువంటి సహనం ఉండాలి ప్రేమ ఉండాలి అలాంటి గురువే బోధించగలడు గాని లేకపోతే బోధించే ప్రశ్నే లేదు కనుక దయాళం ఇవన్నీ రేపు చూస్తాము సెకండ్ కాబట్టి ఈరోజు అంతఃకరణ శుద్ధి చూచాం అంతఃకరణ శుద్ధి ఉంటేనే ఫలిస్తుంది ఇది గురువు జ్ఞానాన్ని ఇవ్వడం ఉన్న వస్తువే గనక మనం గురువును అప్రోచ్ అవుతున్నాం రేపు సెకండ్ శ్లోకంలో గురువు దగ్గరకు వెళతాం అక్కడి నుంచి ఆయన ఏం జ్ఞానం అందిస్తాడో అది స్టార్ట్ అయిపోతుంది ఈ నెక్స్ట్ సండేకి ఆయన అందించేటువంటి జ్ఞానం అందుతుంది ఆల్మోస్ట్ సంక్షిప్తంగా ఉపనిషత్ సారమంతా వస్తుంది శాస్త్ర సారమంతా వస్తుందని నేను అభిప్రాయపడుతున్నా అది విజ్ఞాన నౌక ఓ పూర్ణమదే పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యా స్మరా హృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయనజాగర సుషుప్తమై నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహ ూతసరా మూర్తిభేద విభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ శ్రుతిస్మృతిపురా అరయ నమామి కరుణాయన శంకర లోక శర దయాళ్ళు గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమాధ్యమచ్చ విచార్య స్వప్నోతి త నిదిధ్యాస్ విద్వా పరం బ్రహ్మ నిత్యో తదేవాహమస్మి తదేవాహమస్మి పరం బ్రహ్మ నిత్యో తదేవాహమస్మి పర బ్రహ్మ నిత్యో తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి అస్తి ఖచ్చిత్ అపార శక్తి అనంత శక్తి ఒక అపారమైనటువంటి శక్తి అనంతమైనటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఉన్నట్లుగా ఇప్పటికే మనకు అర్థమైపోయింది జరిగిన ఉపన్యాసాలను అది అనంతమైనటువంటిది గనక రెండవ అంగీకరించే ప్రశ్న లేదు అనంతం ఎప్పుడైతే ఉందో అనంతం ఏకమై ఉంటుంది కానీ రెండు ఉందేందుకు అవకాశం లేదు రెండు అనంతాలు ఉండవు రెండు అనంతాలు ఉన్నవి అని అంటే ఒకటి మరొక దాన్ని పరిమితం చేస్తూ ఉంది అర్థం అటువంటి అనంతమైనటువంటి వస్తువు ఏదో అదే బ్రహ్మం అంతం కలిగినటువంటివి అనిత్యాలు దుఃఖానికి కారణమవుతూ ఉన్నాయి గనక ఆ అనంతానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో దాని దుఃఖ నివృత్తి జరుగుతుంది ఆనంద ప్రాప్తి కలుగుతుంది కనుక అనంతమైంది బ్రహ్మ బ్రహ్మ అభినత్వ విజ్ఞానం భవ మోక్ష కారణం బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం బ్రహ్మము భిన్నంగా అన్యంగా మరొకటి లేదు అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానమే మోక్షం అంతేంకే లేదు మోక్షం అంటే అది ఏ అనంతమైనటువంటి వస్తువు ఉందో అనంతమైనటువంటి బ్రహ్మము అన్యంగా రెండవది లేదు అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే అనంతమైనటువంటి బ్రహ్మము వేరుగా రెండవ వస్తువు లేదో దాని అర్థం ఇంప్లికేషన్ ఏంటంటే నువ్వు కూడా అనంతంలో ఇంక్లూడ్ అయి ఉన్నావు అని లేదు నువ్వు వేరుగా ఉంటే మళ్ళీ అది అనంతం కాదు అనంతమైనటువంటి వస్తువు ఉంది అదొక్కటి బాగా అర్థం కావాలి అనంతమైనటువంటిది ఇట్స్ బ్యూటిఫుల్ వరల్డ్ అనంతం కనుక అర్థమైంది అంటే అనంతం కన్నా అన్యంగా రెండవ వస్తువు ఉండేందుకు అవకాశం లేదు గనక నీవు కూడా అనంతంలోనే ఉన్నావు అనంతంలో ఉండడం ఏంటి అనంతంగా ఉన్నావు అనంతంగా ఉండడం అంటే నీవే బ్రహ్మము అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది కనుక అది ఉన్నదే ఎక్కడున్నది అన్నామనుకోండి మళ్ళీ ప్రదేశం అని అర్థం ప్రదేశంలో ఉండి ఒక ప్రదేశంలో ఉండి ఒక ప్రదేశంలో లేకపోతే అనంతం కలిగింది అవుతుంది అనంతం కాదు ఎప్పుడు ఉంది అన్నదనుకోండి కాలం అని అర్థం ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోతే అది అనంతం అయ్యేందుకు అవకాశం లేదు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి దేశ కాలాదులకి సంబంధం లేకుండా దేశ కాలాలకు అతీతంగా దేశ కాలాదులకు ఆధారంగా అండర్స్టాండ్ దేశ కాలాదులు ఉంటే ఇది ఉండడం వల్ల దేశ కాలాదులు ఉన్నాయి దేశ కాలాదులు ఇది ఉంటుంది ఎందుకంటే అనంతం గనక అటువంటి వస్తు ఏదైతే ఉందో జిజ్ఞాసో ఆత్మవస్తునహ జిజ్ఞాసోహో ఆత్మవస్తునహ దానిని పొందడం అనేది లేదు కాబట్టి తెలుసుకోవడమే గనక జిజ్ఞాసోహో ఆత్మవస్తునహ ఆ ఆత్మ విషయాన్ని జిజ్ఞాస జ్ఞాతం ఇచ్చ జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చా. నేను తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు గురువును అప్రోచ్ అవుతూ ఉన్నాడు ఇక్కడ కనెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ మోక్షం కావాలి అనుకునేవాడు ముమ్ముచ్చు నిన్నే చూచాం ముమ్ముచ్చు కానివాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నాస్తికుడు కూడా మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ హే అర్జున తెలుసో తెలియక అందరూ నా వైపుకే నడుస్తూ ఉన్నారు ఇది బ్యూటీ గీతలో తెలిసి నడిస్తే ఆస్తికుడు తెలియని నడిస్తే నాస్తికుడు అంతే ఇంకేం లేదు అందరికీ కావాల్సింది ఆనందమే నాస్తికుడికి దుఃఖం లేదు అయ్యా నేను నాస్తికుడిని కాబట్టి నాకు దుఃఖం కావాలనుకోవడం లేదు కాబట్టి నాస్తికుడికి ఏం కావాలో అర్థమైతే అతను కోరుకునేది కూడా ఇదే అనంతమైనటువంటి ఆనందమే కాకపోతే భగవంతుడు ఉండాడు అని వీడా ఆనందం భగవంతుడు లేడు అని వాడు ఆనందం ఇద్దరు కావాల్సింది ఆనందమే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ముమ్ముట్షువులే మోక్షం అనే పదం నీకు ఇష్టం లేకపోవచ్చు పక్కన పెట్టచ్చు నీకేం కావాలనో చెప్పు అది మోక్షం అర్థమవుతుంది అల్టిమేట్గా నీకేం కావాలో అది మోక్షం దట్ ఇస్ మోక్ష ఫ్రీ ఫ్రమ్ సారో కానీ ఎవరు గురువు దగ్గరకు వచ్చినా ముమ్ముట్షువుగానే వస్తాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ముముక్షగానే వస్తాడు నాకు మోక్షం కావాలి నేను దుఃఖాన్ని భరించలేను ఈ పరిమితమైనటువంటి జీవితంలో కొనసాగలేను కాబట్టి గురుదేవ నాకు మోక్షాన్ని ప్రసాదించని వస్తాడు అప్రోచ్ అవుతాడు అసలు రావడమే ఉద్దేశం అది ముక్షు అయినటువంటి వాడు ఎవడైతే మోక్షం కావాలి అని అనుకుంటూ ఉన్నాడో వాడికి తెలియదు ఏదో ఈ దుఃఖం నుంచి విడిపడాలి ఈ బాధల నుంచి విడిపడాలి జననమన సంసారం అంటున్నారు ఏదో అక్కడ ఇక్కడ వింటాడు రెండు పుస్తకాలు చదువుతాడు ఏదో వైరాగ్యం పట్టుకుంటూ అంతేగాని మోక్షం అంటే ఏంటో వాడికి తెలీదు తెలిస్తే వాడే గురువు అయిపోతాడు మళ్ళీ అర్థమవుతుంది తెలియకుండా వచ్చేవాడే ముడ్చు కానీ గురువు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గురువు రోల్ ఎందుకో తెలుసా ఓ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో నాకు ఏదో కావాలని గురువు దగ్గరకు వస్తే వాడికి ఏం కావాలో తెలియచేయాల్సినటువంటి బాధ్యత గురువు మీద ఉంది వాడి తెలియదు నాకు అర్థం చేసి స్వామిజీ నాకు భగవంతుడు కావాలి అది ఇది అన్నాడు అనుకోండి ఆ భగవంతుని ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదనుకోండి నేను నామం చేస్తూ ఉంటానంటాడు చేయడం మంచిదే తపోయజ్ఞ దనాదిహి నన్ను చూచాం వెంటనే గిన్న కనుక నాయన నామం చేస్తూ ఉండు ధరించిపోతావు నీ జీవితం నామం చేస్తూ ఉండు అన్నాడు అనుకోండి గురువుకి ఏం అర్థం కావడం లేదన్నారు నామం చేయడం అనేటువంటిది కర్మ సాధన చేయడం అనేటువంటిది కర్మ కర్మకి కర్మ ఫలితం ఉంటుంది అది అలౌకి కర్మ భగవంతుని యొక్క దయా నీ మీద వస్తుంది అంతే నీకు మోక్షం కలిగే అవకాశం లేదు కనుక వాణ్ణి కన్ఫ్యూజ్ చేయకుండా వచ్చినటువంటి వాడిని కలత పెట్టకుండా నాయన మంచిది అలా చేయి ఇలా చేయి అని అప్పుడు స్టార్ట్ చేయాలి నీకేం కావాలి అదంతా టీచింగ్లో రావాలి ఒక దశలో ఈ ముముట్సు అనేవాడు జిజ్ఞాసుగా మారిపోవాలి ఎందుకని నాకు కావలసింది అనంతమైనటువంటి వస్తువు అనంతమైనటువంటి వస్తువు బ్రహ్మము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అటువంటిది ఉన్నదే ఒక వస్తువు ఉంది అంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది అని అర్థం కాబట్టి మోక్షం జ్ఞాన రూపంలో ఉంది పట్టించాల నేను పట్టిస్తున్నాను అని చెప్పకుండా పట్టించాలి అది సంప్రదాయం వాడు సారిపోతాడు లేకపోతే అందువల్ల జాగ్రత్తగా పట్టించాలి ఒక దశలో వాడికి అర్థమవుతుంది ఓహో మోక్షం అనేది కైలాసానికి పోవడం కాదు వైకుంఠానికి పోవడం అస్సలే కాదు క్లియర్గా వాడికి అర్థమవుతుంది నాయన నువ్వు నేను చెప్పినట్టు విన్నాయినా కైలాసం పోతావు వైకుంఠం పోతావు అన్నాడు అనుకోండి వాడు నిజమే అనుకుంటాడు పాపం తెలియని వాడు గనక ఇది అంత పరంపర న్యాయం ఇటువంటి వాళ్ళతో నిండిపోయింది సమాజం కారణం ఏంటి తెలుసే శాస్త్రం దూరం అయిపోయింది గనక వైకుంఠంలోనే గనక విష్ణువు ఉంటే కైలాసంలోనే గనక శివుడు ఉంటే పిచ్చుకలు గుంట్లో కనుక లేకపోతే ఆయన శివుడుగానే కాదు ఎందుకని అసలు భగవంతుడికి డెఫినేషన్ లేదు విష్ణు వ్యాపనశీలం అంతటా వ్యాపించి ఉండేవాడు విష్ణు వైకుంఠంలో ఉంటే విష్ణువు కాదు కైలాసంలో ఉంటే శివుడు కాదు అంతటా వ్యాపించి ఉండాలి పదం యొక్క అర్థమే అది సార్ భావంలోకి లోతుకు వెళ్లడం శాస్త్రం అది వేరే విషయం సంప్రదాయం అది తెలియపోయిన పర్వాలేదు పదం యొక్క తెలియాలి విష్ణుహం వ్యాపనశీలం అంతటా వ్యాపించి ఉండేవాడు అంతటా వ్యాపించి ఉండేవాడు ఎవడు సర్వజ్ఞుడు సర్వవ్యాపి సర్వవ్యాపడు అనంతుడు అయిపోయింది ఇక్కడ కాబట్టి వస్తువు ఉన్నదే మోక్షం ఎక్కడుంది జ్ఞాన రూపంలో ఉంది అండర్స్టాండ్ ఇవి నేను మామూలు భాషలో చెప్తాను గనక క్లియర్గా అర్థం అవుతాయి పాదరసం లాగా ఉంటుంది అది వచ్చిన ఇక్కడి నుంచి లేచిపోయిన తర్వాత అర్థం కాదు మళ్ళీ జాగ్రత్తగా ప్లీజ్ ఈ బాధలో నేను పడ్డాను కనుక చెప్తున్నా మోక్షము జ్ఞాన రూపంలో ఉంది మోక్షం గనక వస్తువు రూపంలో ఉంటే ప్రయత్నం చేసి పొందొచ్చు మోక్ష మోక్షం గనక ఒక ప్రదేశంలో ఉంటే ఇక్కడ నుంచి నిన్న మల్లెపూలికి మామిడి పొళ్ళుకి పోయినట్టుగా పోవచ్చు కైవైకుంఠము కైలాసము మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అందువల్ల నువ్వు జ్ఞానాన్ని పొందాలంటే గురువు దగ్గర శాస్త్రాన్ని గురు గురుపసదనం శాస్త్రపఠనం నిన్న అర్థమవుతుంది జ్ఞాన రూపంలో ఉంది గనక జ్ఞాతం ఇచ్చా ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి అనే కోరిక విడి కలగాలి ఇది జిజ్ఞాస అది పదం బ్యూటిఫుల్ వర్డ్ జిజ్ఞాస జ్ఞాతం ఇచ్ఛ నేను తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి నువ్వు మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక తెలుసుకోవాలి కనుక ముముక్షువుగా శిష్యుడు వస్తాడు వాణ్ణి జిజ్ఞాసుగా గురువు మారుస్తాడు జిజ్ఞాసో రాత్మ వస్తునహ జిజ్ఞాసోహో కాబట్టి ఆత్మవస్తువు ఏదైతే ఉందో దాని విషయంలో జిజ్ఞాస జ్ఞాతం ఇచ్ఛ ఇది గురువు యొక్క మొట్టమొదట ఈ పని చేయాలి గురువు గురువు చేయాల్సిన పని ఇది మోక్షం జ్ఞాన రూపంలో ఉంది నాకు జ్ఞానం కావాలి అనేటువంటి జ్ఞానాభిలాష జిజ్ఞాస వడి కలిగించాలి ఏదో ఏదో చెయ్యేదో ఏదో వస్తుందని చెప్పేవాడు కాదు గురువు ఫస్ట్ గురువు చెప్పాల్సిన విషయం ఇది అప్పుడు వాడు జిజ్ఞాసుగా మారతాడు ప్లీజ్ జిజ్ఞాసుగా మారతాడు ఇంకా జిజ్ఞాసు అయిపోయినాడు కనుక వాడికి రెండో వస్తువు అవసరం లేదు గురువు దగ్గర కూర్చొని వింటాడు ఇది నిన్న చూచాం అప్రోచ్ అయ్యాడు తపోయజ్ఞ దానాది కాబట్టి విషయం ఏంటి ఇప్పుడు విజ్ఞాన నౌక విజ్ఞాన నౌకే కాదు ఏ శాస్త్రం తీసుకున్నా మీరు అద్వైతానుభూతి తీసుకోండి మరొకటి తీసుకోండి మరొకటి ఏ గ్రంథాన్ని తీసుకున్న ఉపనిషత్తు తీసుకున్నా భగవద్గీత తీసుకున్న విషయం బ్రహ్మ విషయం విషయం బ్రహ్మ అజ్ఞాత విషయం బ్రహ్మ మనకు తెలియకుండా ఏదైతే ఉందో అజ్ఞాతం అజ్ఞాత విషయం బ్రహ్మ దాన్ని జ్ఞాపకం చేయడం కోసం శాస్త్రం జిజ్ఞాస కాబట్ విషయమేమో బ్రహ్మ విషయం అనంతమైనటువంటి బ్రహ్మ మరి దాన్ని పొందాల్సిన వాడు ఎవరు అధికారి దాన్ని పొందేవాడు అధికారి అధికారి కాకపోతే జ్ఞానం ఇచ్చినా కూడా వారి దగ్గర నిలవదు అర్జునుడి జ్ఞానం ఇస్తే నిలిచింది ధృతరాష్ట్రుడి జ్ఞానం ఇస్తే నిలవలేదు ఇంతే జ్ఞానం ఇవ్వడం జరిగింది కానీ నిలబెట్టుకోలేకపోయాడు ఎందుకంటే అధికారి కాడు గనుక కాబట్టి అధికారి ఎవడు నిన్న ఫస్ట్ శ్లోకంలో చూసింది అధికారి తపో యజ్ఞ దానాది శుద్ధ బుద్ధి అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి వాడు ఇది సాధన చేస్తా సంపద వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షం ఇవి కలిగినటువంటి వాడు కాబట్టి తపో యజ్ఞ దానాది శుద్ధ బుద్ధి విశుద్ధం ప్రసన్నం కాబట్టి విశుద్ధమైనటువంటి అంతఃకరణ నిర్మలమైనటువంటి అంతఃకరణ ఈ తపస్సు యజ్ఞం దానం వీటన్నిటి వల్ల కలిగింది ఇప్పుడు శుద్ధ బుద్ధి ఏర్పడింది ఏమిటి విరక్త విరక్తో పద తుచ్చబుద్ధ పరిత్యజ గణేష్ కాబట్టి ఈ ప్రపంచంలో ఏ అయితే గౌరవాలున్నాయో అన్ని కూడాను పరిత్యజ వదిలేశాడు పరితహత్యజ శుభ్రంగా వదిలిపెట్టాడు ఎందుకని తుచ్చబుద్ధ్య అవంతా అనిత్యాలు అని వదిలిపెట్టాడు తనకు కావాల్సింది నిత్యానందం కనుక అర్థమవుతుందా ఇప్పుడు అవన్నీ అంతం కలిగినటువంటివి ఒక పెద్ద పదం ఐదు సంవత్సరాలే అది ఎంత పెద్ద పదవన్నా కాదు భారతదేశంలో గొప్ప పదవి అన్నిటికన్నా పెద్దది ఇప్పుడు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ మ్యాన్ ఎవరని అర్థమవుతుందా ఇప్పుడు ఏది ఉన్నా ఊడిపోయేదే ఈ ప్రపంచంలో అందువల్ల ఇది తుచ్చబుద్ధి అంటే అనిత్యమైనటువంటిది వీటి వల్ల నాకు నిత్య వచ్చేందుకు అవకాశం లేదు నిత్యమైన వస్తువు నిత్య సుఖం ఇస్తుంది పరిచ వాటినన్నిటిని వదిలిపెట్టిన తరువాత వదిలిపెట్టకుండా వచ్చాడు అనుకోండి గురువు దగ్గరికి ఒక ఆశ్రమానికి అక్కడ కూడా నన్ను సెక్రటరీని చేస్తావా జాయింట్ సెక్రటరీని చేస్తావా అంటాడు వచ్చిన బాధది అండర్స్టాండ్ ఎక్కడ పరిత్య చక్కగా దాన్ని వదిలిపెట్టిన తరువాత తక్వ సంపూర్ణంగా విడిచిపెట్టిన తరువాత ఏదో అప్నవతి తత్వం ఏ తత్వాన్ని అయితే పొందుతూ ఉన్నాడు అని కాబట్టి ఇక్కడికి అధికారి విషయమేమో బ్రహ్మ విషయం అజ్ఞాత విషయం బ్రహ్మ బ్రహ్మ విషయం అజ్ఞాత బ్రహ్మ విషయం పోండి పోండి అధికారి ఎవరు ఇదిగో శుద్ధ బుద్ధి కలిగినటువంటి వాడు మోక్షమే కావాలి రెండో వస్తువు అవసరం లేదనేటువంటి వాడు అధికారి విషయం వచ్చేసింది అధికారి వచ్చేసింది ఫలితం ఏంటి మోక్షం ఇది అనుబంధ చతువల్ల చిత్త నెక్స్ట్ వెళ్తున్నాను నెక్స్ట్ శ్లోకాన్ని చిత్తస్య శుద్ధయే కర్మ నత వస్తు ఉపలబ్ ఇప్పుడు అర్థమైందా మీకు నన్ను దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి शुद्ध ये कर्म तपस्स यानी यज्ञ दानी संकर्तन का पूज मरुक मरुट यानी अना सर प्रपंचल नए साधन जैसे शुद्ध ये कर्म चिशुसम का नस्तूपलबे वस्तु उपलब्ध न మోక్షాన్ని పొందడం కోసం మోక్షం కోసం మాత్రం కానీ కాదు అంటే మోక్షం కొరకే దానివల్లనే మోక్షం వచ్చేటువంటి ప్రశ్న మాత్రం లేదు ఇది ఎక్కడ యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ క్లియరా ఎందుకో తెలుసా ఏ సాధన నువ్వు దానికి ఆరంభం ఉంది ఆరంభం ఉండేదానికి అంత్యం ఉంటుంది కాబట్టి ధ్యానము జపము సంకీర్తన నువ్వు చేసే పూజ అన్నీ కూడాను మనసును శుద్ధి చేసుకోవడం కోసమే వీటిని నిరంతరం చేయాలి ఎంతవరకు చేయాలి మనసు శుద్ధిపడినంత వరకు చేయాలి మనసు శుద్ధిపడిందని మనకి ఎట్లా తెలుసు బుద్ధి చూచరా ఈ ప్రపంచంలో ఏవైతే అనిచ్యమైనటువంటివి ఉన్నాయో అవి గనక మనల్ని ఆకర్షించకుండా ఉంటే బుద్ధి శుద్ధిపడిందని మనమే కొద్దిగా డిటర్మైన్ చేసుకోవచ్చు ఈ ఆకర్షణలు గనక ఆగితే అజ్ఞాన ఆకర్షణలు ఆగితే ఓహో నా బుద్ధి శుద్ధిపడింది నా బుద్ధి ఇంతకుముందు ఇవి చూస్తే టెంప్ట్ అయిపోయేవాడిని ఇప్పుడు టెంప్ట్ కావడం లేదు ఇంతకుముందు ఆకర్షించేటువంటివి ఇప్పుడు నా బుద్ధి ప్రశాంతంగా ఉంది సుందరకాండలో లంకలో ఎంటర్ అయినప్పుడు హనుమంతుడి గోచరించే అద్భుతమైన దృశ్యాలు రాత్రిపూట ఎంటర్ అయ్యాడు గనక వచ్చిన్న పిల్లి లాగా పిల్లి లాంటిది పిల్లి కాదు లంకలో వెళ్ళాడు ప్రతి చోటకు వెళ్ళాడు అన్ని బెడ్రూమ్లన్నీ తిరిగాడు ఎందుకని ఎక్కడుందో సీతం చూడాలనే ఉద్దేశం చేత అక్కడ చాలా మంది రాక్షస స్త్రీలు కూడాను ఉన్నారు అందమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అందరూ ఉంటారు ఆ నిద్ర మత్తులో వాల్మీకి రాస్తాడు వాళ్లపైనుండేటువంటి వస్త్రాలు కూడా తొలిగి ఉండేటువంటి దృశ్యాలు కూడా చూచాడు హనుమంతుడు వాల్మీకి రామాయణంలో వివస్త్రలుగా కూడా ఉన్నాడు కొందరు వాళ్ళని చూసినా అలా చూస్తూ వచ్చి ఒక్కచోట కూర్చొని అనుకుంటాడు ఇవన్నీ నేను చూశాను కానీ ఎక్కడా నా మనసు టెంప్ట్ కాలేదు రాముడు కృప అనుకుంటాడు దట్ ఈస్ ద పాయింట్ రామాయణంలో ఉంది వాల్మీకి రామాయణాలు ఇది సాధకునే లక్షణం అందువల్ల సీతమ్మను కనుకోగలిగాడు ఆత్మ ఎక్కడ ఉందో తెలుసుకోగలిగాడు ఎందుకని ఈ ఆకర్షణలు లేవు గనక ఈ గొప్పతనాలు లేవు గనక ఈ ఆడంబరాలు లేవు గనక ఇవన్నీ మనసులో తుడిచిపెట్టుకుపోయినాయి గనక కాబట్టి చిత్తశుద్ధయే కర్మ నత వస్తువు వస్తువు ఉన్నదే సార్ ఇక్కడే ఉంది అర్థం కావడం అర్థం కావడం కోసమే గనక మనసును శుద్ధి చేసుకోవడం కోసమే కర్మలు కాబట్టి రేపు నోనో తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుసు మీలో తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఎవరైనా నాయన నేను ధ్యానం చేసి ధరించిపోయాను నాయన నువ్వు ధ్యానం చేస్తే నీకు మోక్షం వస్తుంది నాయన నువ్వు సంకీర్తనం చేస్తే మోక్షం వస్తుంది అని చెప్పారనుకోండి మీరు వాళ్లతో ఏం పేచీ నీకు తెలీదయ్యా అది చిత్తశుద్ధయ కర్మతో వస్తువులబ్దే అనవకండి ఎందుకో తెలుసా వాటి వల్ల పేచీలు వస్తాయి వాడు మారడు అంత తేలిగ్ కాదు నవ్వుకోండి మనసులో పైకి కాదు మనసులో ఎందుకని పాపం పాపం రొమ్మ మోసం ఎక్కడో విన్నాడు కాబట్టి ఎక్కడో ఏలో కనుకోపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పాపం అని కాకుండా ఇంకో పని చేయచ్చు మీరు భగవంతుడిని ప్రార్థించవచ్చు వీడికి ఏదైనా ఒక మంచి దారి చూపెట్టు ఏ దౌర్భాగ్యపు గురువు దొరికాడు వీడికి వీడిని పాపం రాంగ్ ట్రాక్లో పెట్టేస్తున్నాడు హే భగవాన్ వీడికి ఏదన్నా మంచి దారి చూపెట్టని భగవంతుని ప్రార్థించడం హాయ్ అంతేగాని ట్రై చేయపా మార్చాలని చేంజ్ ఈజ్ పెయిన్ఫుల్ మనిషిని మార్చడం అనేది అంత తేలికైన పని కాదు అది చాలా టైం పడుతుంది అంత శాస్త్రం అర్థమైనప్పుడు వాడి గనక సంస్కారం ఉంటే మారుతాడు అర్థమవుతుంది ఇది చిత్తస్థ శుద్ధయే కర్మ నత వస్తుయే అధికారి ప్రాప్తం అధికారి వచ్చాడు విషయం ప్రాప్తం గురు బ్రహ్మనిష్టం ప్రశాంతం సమాధ్య మిార్య స్వరూపం తత్వం నిది వివా పరం బ్రహ్మ నిత్యో తదేవాహమస్మి తదేవాహమస్మి పరం బ్రహ్మ నిత్యో తదేవాహ పర బ్రహ్మ నిత్యో తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి దయాం గు్రహ్మనిష్టం ప్రశాంతం అది ఇప్పుడు గురువు దగ్గరికి వెళుతున్నాం అప్రోచ్ అవుతున్నాం ఎప్పుడు అంతఃకరణ శుద్ధి కలిగిన తరువాత స్వామిజీ అంతఃకరణ శుద్ధి అంతా చేసుకుని పోవాలంటే ఎప్పుడవుతుందో కనీసం ఆశ్రమంలో ఉండైనా ప్రయత్నం చేయాలి దానికోసం ఇంకేం చేస్తాం చెప్పండి ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి పోని ఆశ్రమం అంటే నా ఉద్దేశం ఏదో ఋషులుండే ఆశ్రమాలు సాధువులుండే ఆశ్రమాలనే కాదు ఇల్లు కూడా ఆశ్రమమే ఉంచుకోగలిగితే నివృత్తి రాగస్య గృహం తపోవనం నివృత్తి రాగస్య గృహం తపోవనం రాగద్వేషాలు లేకుండా హాయిగా జీవించగలిగితే ఇళ్ళే ఆశ్రమం రాగద్వేషాలతో బ్రతికితే ఆశ్రమం కూడా ఇళ్లే ఇది డిఫరెన్స్ కెళ్ళి కనుక గురువుని అప్రోచ్ అవుతున్నటువంటి దశలు ఆయన ఎవరండి గురువు ఎటువంటి గురువును అప్రోచ్ కావాలి దయాళం గురు దయా ఇంతే ఈ మూడే ఇంకేలే బ్రహ్మనిష్ఠుడై ఉండాలి అంటే బ్రహ్మ విషయంలోనే సుప్రతిష్టమై ఉండాలి అతని మనసు అది ఆయనకి రెండో దాని మీద ఆసక్తి లేకుండా ఉండాలి ఎప్పుడు బ్రహ్మ విషయం అనేది రమించేటువంటి వాడు శాస్త్రం ఉండాలి శ్రోత్రియ బ్రహ్మనిష్ట ఎందుకో తెలుసా శాస్త్రం తనకు జ్ఞానం ఉండినా నీకు బోధించడం తెలిసి ఉండాలి అది కూడా సంప్రదాయం తెలిసి ఉండాలి ట్రెడిషనల్గా బోధించడం ఎలా బోధిస్తే నీకు అర్థమవుతుందో అలా తెలిసి ఉండాలి నిన్నే చూసాం మెథడ్ ఆఫ్ టీచింగ్ అది కూడా తెలిసినటువంటి వాడు ఉండాలి లేకపోతే ఆయన ఎంత చెప్పినా మనకు అర్థం కాదు కన్ఫ్యూషనే ఉంటుంది అటువంటి బ్రహ్మనిష్ఠుడు శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడు ప్రశాంతం దయాళు ఒక వండర్ఫుల్ వర్డ్ దయాళుం దయగలిగినటువంటి వాడు అందువల్ల అహైతుక దయాసింధు అంటారు గురువుని అహైతుక దయాసింధు అహేతుక హేతు లేదు మనం ఈ ప్రపంచంలో ఎవరి మీద దయ పెడుతున్నామంటే హేతువుంది కారణం మన దగ్గర కూడా పనిచేస్తూ ఉంటాడు వాటి మీద దయ చూపిస్తాం మనం వాడు వెళ్ళి చెబుతాడు సర్వెంట్ పరిచారికడు ఏమయాన్ని యజమాని ఎట్లా చూసుకుంటున్నాడు చాలా దయగా చూసుకుంటున్నాడు అండి దయాత్ముడు అండి ఆయన దయామయుడు అండి ఆయన అంటాడు ఎందుకని వీడు ఉదయం సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తాడు సరేనా అది అప్పుడు కూడా దయ చూపిన వాళ్ళు ఉండారు కనుక ఈయన దయామయుడే కాదనడం అంత కష్టపడ్డా కూడా దయ చూపేటటువంటి హృదయం లేనటువంటి కర్కశమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఉండారు కనుక ఆ కర్కోటకుల మధ్య ఇతను దయామయుడే కానీ అతను పనిచేస్తున్నాడు ఈయన దయ చూపిస్తున్నాడు ఏముందా దయ అక్కడ గురువు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉన్నాను గురువుని దయామయుడు అనడంలో అహేతుక దయాసింధు హేతువు లేదు కారణం లేదు నీ మీద దయ చూపెట్టడానికి ఎందుకని లేదు ఎందుకు దయచూపెట్టాలి నీ మీద నేను రెండు బత్తాయి పండ్లు ఇచ్చాను గనక అది ఆయనకి నేను కోటి రూపాయలు ఇచ్చాను గనక అది అవసరం ఆ గురువుకి నీకే నృపాధో ఈ సిని విరక్తో నృపాదో పదే తుచ్చ బుద్ధ్య పరిచ నువ్వే ఆ స్థాయిలోకి వచ్చినప్పుడు నేనే ఆ స్థాయిలోకి పోయినప్పుడు గురు ఎట్లా ఉంటాడు ఆయనకుంటదే వాటి మీద మరొక దాని మీద వ్యామోహం ఉండేటువంటి వాడు గురువు అవుతాడా అందువల్లే బ్రహ్మనిష్టం ఆ విషయం తప్ప రెండవ దాని మీద దృష్టి లేనటువంటి వాడు అటువంటి వాడిని ఏమిచ్చి నువ్వు మీరు చూడండి ఎక్కడైనా నేను ఆశ్రమానికి ఓ రూపాయలు ఇచ్చానండి ఆయన నన్ను గుర్తించలేదంటారు అద్దీ ఇదంతా అజ్ఞానంలో ఆటలు వరల్లకప్పు ఇదంతా వరంట్ కప్పు ఇది అర్థమవుతుంది ఎందుకని అవన్నీ వదులుకొని వచ్చినాడు సార్ ఇహ స్వర్గ భోగేశం వైరాగ్యం ఈ ప్రపంచంలో ఉండే భోగాలే కాదు స్వర్గంలో ఉండే భోగాలు కూడా నాకు అవసరం లేదు అనుకునేటువంటి వాడు అటువంటి వాడు గురువు ఆయనకి మనం ఏమి ఇస్తాం ఏం అవసరం లేదు మన దగ్గర నుంచి ఏం అవసరం లేనప్పుడు దయ చూపెట్టడం ఏంటి దేనికోసం చూపిస్తున్నాడు హేతువు లేదు అందువల్ల ఆ హేతుక దయాసింధు హేతువే లేదు నిర్హేతుక హేతువే కనపడడం లేదు ఇది కూడా అర్థం కావాలి బాగా హేతు లేదు అందువల్ల ఒకరిని ప్రేమగా చూడడం ఒకరిని ప్రేమగా చూడకపోవడం అనే ప్రశ్న లేదు అది ఆ ఆ గొడవ ఎందుకంటే వాడికి అర్థం కాదు కనుక ఇప్పుడు నిప్పు మనం వెళ్ళి కూర్చున్నాం భోగి దగ్గర నేను కూర్చుంటే నాకు వేడి నువ్వు కూర్చుంటే నీకు వేడి అంతేగాని నువ్వేదో కాస్తా ఎర్రగుండావని నీ కొద్ది తక్కువగా నువ్వు నల్లగుండావని కొద్ది ఎక్కువగా ఈ ఆలోచన నిప్పుకొచ్చేటువంటి అవకాశం ఉందా అని అడుగుతున్నాను ఒకవేళ మనకు భోగి మంట దగ్గర పోయి కూర్చొని చలిగాచుకున్న తర్వాత లేచి వచ్చి అబ్బా ఈ నిప్పుకు నా మీద ఎంత దయ నాన్ నిప్పు అన్నప్పుడు వేడిని ఇస్తుందే గాని వేడిని ఇవ్వకుండా పోయేటువంటి పరిస్థితి లేదు మేఘం వర్షిస్తూ నన్ను క్రిటికల్ పాయింట్ మేఘం వర్షిస్తూ ఉంది అంతే నువ్వు నీకు ఇక్కడ వర్షాలు లేవనుకోండి అంతే ఎండిపోతా ఉండయి పొలాలన్నీ కూడా వర్షం పడింది అబ్బా మేఘము నన్ను కరుణించింది నాన్ సెన్స్ నిన్ను కరుణించే ప్రశ్నే లేదు అది వర్షించింది కరుణించడం కాదు వర్షించింది వర్షించడం దాని ధర్మం వర్షించడం దాని ధర్మం అండర్స్టాండ్ ది పాయింట్ పువ్వు వికసించింది పువ్వు వికసించినప్పుడు దాని పరిమళం వ్యధ మల్లె పువ్వు వికసించింది దాని పరిమళం వెదజల్లబడుతుంది మనోరంజనం వికసించింది దాని పరిమళం వ్యతజల్లబడుతుంది అలా పరిమళం వ్యధజల్లబడకుండా ఉండమనండి దాన్ని చూద్దాం వేడిని విరచిమ్మకుండా ఉండమనండి నిప్పులు చూద్దాం మేఘం తయారైన తర్వాత ఏదో ఒక కాలంలో వర్షించకుండా ఉండమనండి చూద్దాం వాటి వల్ల కాదది న్యాచురల్ అంతేగాని నీ మీద ఏదో కృపతో వర్షించేది లేదు అదే గనక వాస్తవం అయితే అసలు మేఘాలు వర్షించవు మనల్ని చూసి మనం చేసే పనులు ఈ ప్రపంచంలో చూసి వాటికి గనక మనసు ఉంటే మేఘాలు కూడా వర్షించవు కనుక మేఘం వర్షిస్తుంది నీ మీద కృపతో కాదు దయతో కాదు బాగా అర్థం చేసుకున్న పాయింట్ దయ చూపిస్తున్నాడు గురువు అంటే ఆయన స్వభావం సార్ అదే సహజం సహజం న్యాచురల్ లేనివాడు గురువు కానీ కాదు ఈజ్ నాట్ ఎ గురువు నాచురల్ మంచివాడి మీద దయే చెడ్డవాడి మీద దయే మంచివాడిని చూసినా దయే చెడ్డవాడిని చూసినా దయే సాధకుడిని చూసినా దయే పొరంభోగను చూసినా దయే ఎందుకో తెలుసా ఇదిగో నిప్పులాగా అదిగో పరిమళాన్ని వెతజసల్లేటువంటి ఒక పుష్పంలాగా అది ఆపుకోలేదు ఎవడో ఒక దుష్టుడు వచ్చాడని వెంటనే దుర్గంధాన్ని వెతజల్లడం మల్లె పువ్వుకు తెలియదు వాడు దుష్టుడైనా సజ్జనుడైనా సత్పురుషుడైనా దుష్టుడైనా వాడికి పరిమళాన్ని ఇవ్వడమే గాని చక్కని సౌరభాన్ని ఇవ్వడమే కానీ సువాసననివ్వడమే కానీ సుగంధాన్ని వెదజల్లడమే గానీ వాడికి దుర్గంధాన్ని వెదజలడం దాన్ని తెలియదు అంతే గురు న్యాచురల్ బాగా అర్థం చేసుకోండి దయాళం ఆయన దయ ఫస్ట్ మనం ఎక్కడ టేస్ట్ చేస్తామంటే ముముక్షువుగా వచ్చిన వాడిని జిజ్ఞాసుగా మారుస్తాడు చూసారా అదే ఫస్ట్ స్టెప్ అనుకుంటాను నేను మై పర్సనల్ ఒపీనియన్ గురువు ఎక్కడ ఆయన దయ కనపడతా ఉంది అంటే నువ్వు నాకు మోక్షం కావాలని వస్తే నేను అది చేస్తాను ఇది చేస్తాను ఎందుకంటే అధిక ప్రసంగం అంతా మాట్లాడతారు ఏమి తెలియకుండా గురువు ఏం చేస్తారండి మాట్లాడిని మాట్లాడిని మాట్లాడి వాడికి తెలియక ఏదేదో మాట్లాడుతున్నాడే మాట్లాడిని అసలు ఏం కావాలి మనం తెలియజేద్దాం నాయన తృప్త భవిష్యామి అటు స్టార్ట్ అయ్యి మెల్లగా వాడిని తీసుకొచ్చి అస్సలు దగ్గరకు పెడతాడు అంతవరకు వాడు మాట్లాడుతూనే ఉంటాడు గందరగోళంగా ఎందుకంటే బియ్యం ఉడుగుతూ ఉంటే గొడగడీ అది బాగా ఉడికి బాగా పక్వం అయిపోయింది అనుకోండి హాయిగా ఉంటుంది సౌండ్ లేకుండా సౌండ్ లేకుండా అందువల్ల గురువు సౌండ్ లేకుండా ఉంటాడు గురువు సౌండ్ అంతా ప్రవచనం అనే ఉన్నాయి మిగతాప్పుడు అంత సైలెంట్ అర్థమవుతుంది సైలెంట్ తన రూమ్ లో తను ఉంటాడు తన కుటీ రూంలో ఉంటాడు హాయ్ ఎందుకో తెలుసా ఎట్లా టైం పాస్ అవుతుంది వేదాంత వాక్యేశు సద ర అయినా ఎప్పుడు ఆనందం వేదాంత వాఖ్యాలతో ఆడుకుంటూ ఉంటాడు అదో క్రికెట్ వరల్డ్ కప్ ఇక్కడ ఉంది బయట కాదు ఉండేది ఇక్కడ ఉంది కాబట్టి కావలసినంత జ్ఞానం ఉంది తను ఒక్కడున్న జ్ఞానంతో ఆనందంగా ఉండగలడు గురువు దట్స్ ద పాయింట్ అందుకని మన మీద ఒక కారణంతో సరేనా ఇప్పుడు జరుగుతాయి ఏం చేస్తాం శాస్త్రం అర్థమైనప్పుడు అన్నీ ఒక ట్రాక్ మీదకి వస్తాయి లేదనుకోండి ఈవెన్ ఆశ్రమాల్లో కూడా చూస్తాం మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అట్లా చాలా మంది నా దగ్గర అడ్జస్ట్ కాలేదు నేను పెద్ద గురువు కాదు కానీ నాకు ఇది అర్థమయ్యండి వచ్చిన బాధ అది ఇప్పుడు ఆయన వచ్చాడు స్వామీజీ నాకు పరిస్థితులు బాగలేవు నా పరిస్థితి ఉంది ఒక పది రూపాయలు ఇవ్వండి అని అడిగాడు అనుకోండి నేను ఇచ్చాను అనుకోండి అతనికి ఇంకొక ఆయన వచ్చి స్వామీజీ మీరు చాలా సత్కార్యం చేస్తూ ఉండాలి గ్రంథాలు అవి ఇవి ఇదిగోండి నేను మీకు ఒక పది లక్షలు ఇచ్చానన్నాడు అనుకోండి ఇవన్నీ ఆయన ఒకటిగా చూస్తాం అప్పుడు ఆయన హర్ట్ అయిపోతాడు ఈయన దగ్గర పది రూపాయలు తీసుకుపోయిన వాడితో ఐదు నిమిషాలు మాట్లాడు అరగంట మాట్లాడాడు నేను పది లక్షలు ఇస్తే నాతో కూడా అరగంటే మాట్లాడు వాట్ గురు ఈజీకి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఆయన పది లక్షలు ఇచ్చాడు కనుక ఆయన్ని పిలిచి కూర్చొని ఒక శాల వాసి కప్పి ఒక పూలమాల వేసి ఈయన మార్తాండ దుందుబి దుర్ముఖి నలా పెంగ పొగడాలన్నా చెప్పండి పొగిడాడు అనుకోండి ఈయనేం గురు అని ఇది వచ్చిన బాధ ఇది వచ్చిన బాధ అందువల్ల ఉలగం పలు విధం ఈ ప్రపంచం ఇట్లా నడుస్తూ ఉంటుంది కాబట్టి ప్రపంచం అంటే ఉన్నవాళ్ళందరూ కలిసి ప్రపంచంతో కాదు జ్ఞానం కలిగి ఉన్నవాళ్లే ప్రపంచం జ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాళ్లే ప్రపంచం మీ ఎంతో ఉంది అనవసరం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కనుక గురువు అంటే దయా సముద్రుడు అందువల్ల దయా సింధు సింధు అంటే సముద్రం అదొకటి మళ్ళీ సింధు అంటే సముద్రం సముద్రం ఇప్పుడు గుంటుందనుకోండి నీళ్లు పో అవి కొన్ని రోజులు ఉంటాయి కొన్ని రోజులు లేకుండా పోతాయి వేసవ కాలంలో నదులు మనం చూస్తూ ఉంటాం ఎండిపోతూ ఉంటాయి బావులు ఎండిపోతూ ఉంటాయి కానీ సముద్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న లేదు కాబట్టి మనకు కొంతమంది దయ చూపెడతారు ఇక్కడ కొంతకాలమే ఆ తర్వాత వాళ్ళ మనసులో మారుతాయి ఆ తర్వాత వాళ్ళ దగ్గర దయ కనిపించదు కానీ పర గురువు మాత్రం అట్లా కాదు దయా సింధు సముద్రం లాంటి వాడు సముద్రం ఎట్లాగైతే ఎండదో సముద్రం ఎప్పుడు ఎట్లాగైతే దయాపూర్ణంగా ఉంటాడు దయాళం గురు బ్రహ్మనిష్టం ప్రశాంతం అర్థమైపోయింది మీకు గురువు దయాళం బ్రహ్మనిష్టం బ్రహ్మనిష్ఠుడు ప్రశాంతం ప్రశాంతం అంటే ఎలా కూర్చోదు అది కాదు ప్రశాంతం रागद्वेश अणि उ रागद्वेशयुक्तस्त विषयानंद्रिियर आत्मवशे विधेयत्मा प्रसाद अतिगछति क्लीयर ग भगवदी प्रसादे प्रसन्नता ఓ ప్రసన్నత ఎప్పుడొస్తుంది మనసులో ప్రశాంతత ఎప్పుడొస్తుంది రాగద్వేషాలు నాకు ఇది కావాలి నాకు అది వద్దు నాకు అతను కావాలి నాకు ఇతను వద్దు అవి ఉంటే నాకు సుఖం ఇవి దూరంగా పోతే దుఃఖ అనుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది మనసులో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కలుషితంగా ఉంటాడే గానీ ప్రశాంతంగా ఉండలేడు ఎవరికైతే రాగద్వేషాలు అనగాడు ఉంటాయి అటువంటి వాడే ప్రశాంత ప్రశాంతంగా ఉంటాడు గురువుకు రాగమూ లేదు ద్వేషము లేదు ఎందుకని సర్వం బ్రహ్మమయం అనంతమైనటువంటి బ్రహ్మ సమస్తంలో ఉంది గనక సర్వం బ్రహ్మమయం అంతటా భగవత్ స్వరూపంగా దర్శించేటువంటి గురు ప్రశాంతం చుండివి అన్నమాట ఇటువంటి గురువుని అప్పుడు వచ్చి మనం ఎవరి దగ్గర జ్ఞానం ఉందో ఎవరైతే దయతో మనకు బోధించగలరో ఇప్పుడు ఆయన ఎంత ఇచ్చినా పారేసుకునేటువంటి నేర్పు మనకుంది ఆయనకి ఎంత జ్ఞానం ఉందో వేరే విషయం అంతకన్నా మించినా పారేసుకునే జ్ఞానం మనకుంది అర్థమైంది అందుకని ఎన్ని సార్లు చెబుతూ ఉండినా కూడాను విసుగు లేకుండా ఏంట్రా వాడికి మన చెప్పాను మళ్ళీ వచ్చా మళ్ళీ అదే అడుగుతున్నాడు మళ్ళీ ఇదే అడుగుతున్నాడు ఎంత లేకుండా శుభ్రంగా చెబుతూ పోవడమే శుభ్రంగా చెబుతూ పోవడమే దానికి ఎంత ఓపిక కావాలి ఇన్ఫినిట్ పేషెన్స్ ఉండాలి అది కలిగినటువంటి వాడు గురువు అదే ఆయన దయా కాబట్టి శిష్యుడు తరించినంత వరకు శాస్త్రాన్ని అందిస్తూ పోవడం అది కూడా దయా కాబట్టి వచ్చినటువంటి శిష్యుడిని ముముచ్చువుని జిజ్ఞాసుగా మార్చడం దయా జిజ్ఞాసు అయిన తర్వాత చక్కగా జ్ఞానాన్ని అందిస్తూ పోవడం ఇది ఈ ప్రపంచంలో భగవంతుడి దగ్గర తప్ప రెండవ చోట మనకి ఎక్కడ లభ్యం కాదు లభ్యమైతే ఆ రెండవ వ్యక్తి గురువే తప్ప ఇంకొకటి కానీ కాదు గనక ఇద్దరు దయా ఒకటే గనక గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహో అది అది విషయం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య సమారాధ్య అప్పుడు చేయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని దయాళు గురువు బ్రహ్మనిష్టం ఇటువంటి గురువుని వెతుక్కొని వెళ్ళాలి వెళ్ళామనుకోండి తర్వాత ఏం చేయాలి సమారాధ్య ఆరాధ్య పూజ ఆ గురువుని ఆరాధించాలి సమారాధ్య సమ్యక్ ఆరాధ్య ఇది అది కూడా చక్కగా ఆ ఉపసర్గ సమారాధ్య ఆరాధ్య అంటే సరిపోద్ది సమారాధ్య సా పదం ఎప్పుడైతే పడిందో సమ్యక్ ఆరాధ్య చక్కగా ఆ చక్కగా ఎప్పుడైతే ఆ పడిందో ప్రిఫిక్స్ పడిందో అక్కడే మనం కాస్త లోతుగా వెళ్ళి ఆలోచన చేయాలి ఆరాధ్య అంటే పూజ ఇత్వా పూజించి గురు పూజ ఏంటి ఆ పూజ అందువల్ల సమ్యక్ ఆరాధ్య ఏం చేస్తాం పూజ గురువుని చేసుకోవచ్చు పాదపూజ చేస్తాము స్వామిజీ చేస్తారు తర్వాత ఏంటి గురువు పాదపూజ చేస్తాము తర్వాత పొలమాలేస్తాము అవును నెక్స్ట్ బట్టలు పెడతాం అవును నెక్స్ట్ దక్షిణ ఇస్తాం అవును ఆ తర్వాత అయిపోయింది ఇవి ఆయనకి ఏమవసరం అంటున్నాను దేహమే నేను కాదనుకునేవాడికి మనం బట్ట తీసుకు దాని మీద వేసి నేను ఇది ఇచ్చాను నువ్వు ఊరేగుంటే ఏం చేసుకుంటాడు అవన్నీ గురువు కోసం చేసేది కాదు అందువల్ల ఆరాధ్య ఆచార్యుల వారు ఏ పదం వాడినా ఇక దానికి లోతుకెళ్లి మనం ఆలోచన చేయాలి అది అదొక సాగరం అర్థమవుతుంది జ్ఞానసాగరం ఆరాధ్య పూజని ఎప్పుడైతే అన్నావో పూజలో ఎవడుంటాడు భక్తుడు భగవంతుడు ఉంటాడు అది ఆరాధ్య ఆరాధ్య అంటే పూజ పూజ చేసేటప్పుడు ఎవరుంటాడు భగవంతుడు ఉంటాడు భక్తుడు ఉంటాడు భక్తుడు భగవంతుడు పూజ చేస్తాడు అది ఆరాధన ఈ భగవంతుని స్థానంలో గురు ఉండాడు భక్తుల స్థానంలో నేనున్నాను భక్తి ఎట్లాంటిది విద్యా వినయ సంపన్నే భక్తుడు తల వచ్చి నమస్కరిస్తాడు ఇది వినయం సో ఆరాధ్యానంలోనే వినయం నంబర్ వన్ వినయం ఈ లక్షణాలంతా కూడా మనకు భగవద్గీతలు కూడా కనపడతాయి అమానిత్వం అదంబిత్వం అహింస శాంతిర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ ఇంద్రియార్ధేశు వైరాగ్యం ఇవన్నీ కూడాను లక్షణాలన్నీ పదమూడో అధ్యాయంలో కనపడతాయి పన్నెండో అధ్యాయంలో కనపడతాయి అనేక చోట్ల కనపడతాయి కాబట్టి గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు నమ్రత నమ్రత అర్థమవుతుంది గురువు దగ్గర పోయి మనం కూర్చొని మనం గంటలు మాట్లాడడం ఆయన ఉండడం ఇది ఎక్కడిది తెలుసా అసలు ఏం కావాలని అర్థం కావడం గురువు దగ్గరకు పోయినప్పుడు శ్రవణం చేయడం కోసం శ్రవణం చేసేటప్పుడు మనకేముంది శ్రవణం చేయాలి ప్రధానం ఎందుకంటే విషయం ఆయన దగ్గరుంది నేను నా గురువుకు బోధించాను అనుకోండి ఉపయోగం లేదని అర్థం కాబట్టి మాటలో లేనివాడు శిష్యుడు మాటలు కలిగిన వాడు గురు గురు శబ్దమే అది సర్వార్థాన్ గ్రణాతీతి గురు సమస్తమైనటువంటి అర్థాన్ని వివరించి చెప్పేటువంటి వాడు ఆ అర్థాన్ని వివరించి చెప్పినప్పుడే పరమార్థం తెలిసి వస్తా ఉంది పరమార్థం తెలిసినప్పుడు అంధకారం పోతా ఉంది అందువల్ల గురు గుారహ అంధకారహ రుకార నివర్తక గు అంటే చీకటి అని అర్థం రు అంటే పోగొట్టేవాడు అని అర్థం అది గురు శబ్దం గురుగీత గురుగీతలో ఇలా ఉంది గుకారహ అంధకారహ రుకారహ తన నివర్తక చీకటిని వాడు అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు ఆయనకివ్వాలి అవకాశం బాలు ఆకోట్లో ఉండాలి మన దగ్గర కదా ఉండాల్సింది కాబట్టి ఒకవేళ నేను వెళ్ళి నా గురువు దగ్గర అధిక ప్రసంగం మాట్లాడాలనుకోండి వింటాడు ఎందుకని లోత అయినటువంటి వాడు కనుక విషయం తెలిసిన వాడు గనుక ఏమి లేదు అసలు మన దగ్గర మాట్లాడే మాట్లాడతాం చెప్పండి గురువు దగ్గరికి వెళ్ళాం ఏం మాట్లాడతాం అయ్యా బ్రహ్మజ్ఞానం అంటే ఇది గురువుకు చెప్తావా దాన్ని యూపికం ది గురు చాలా కదా నీకు బ్రహ్మం తెలిసిపోతే గురువు దగ్గరికి వెళ్ళావు అవసరం ఏముంది లేదు ఏం తెలుసు మనకు ఈ ప్రపంచంలో మనం ఏమేమైతే చేసి వచ్చామో అవన్నీ మనకు తెలుసు ఇవి గురువుకు అవసరం లేదు విరక్త విరక్త అయితే ఆ ఫస్ట్ క్వాలిఫికేషన్ అది ఇంకే స్వామిజీ అభిఘాధులేండి ఇంకేమన్నా చెప్తావు ఏం చెప్తావు చెప్పు నేను రామకోటి మూడు రాశానండి అంటావు అది ఎందుకు ఆయనకి చెప్పు నేను ఈ గ్రంథాలన్నీ చదివాను అంటావు అవి ఎందుకు ఆయనకి ఆయన స్టార్ట్ చేస్తాను కదా నీకు టెక్స్ట్ ఆయన దగ్గర వినడం కోసమే కదా నువ్వు పోయావు నీకు గ్రంథాలు చదివితే అర్థం కాకనే కదా అక్కడికి వచ్చావు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి అనుభవంలో చెప్పేటువంటి విషయాలు ఇంకేంటి స్వామీజీ నేను చెప్పు గురుదేవా నేను అక్షర లక్ష జపం చేసేది రామకోటి రాసేదిని చేసాను నేను రోజుకు ఎనిమిది గంటలు ధ్యానం చేసేది ఆరు గంటలు జపం చేసేది పూజ చేసేది నేను దేనికి ఇవన్నీ అవన్నీ చేస్తేనే కదా శుద్ధ బుద్ధి రావచ్చు నీకు అంతే తమాషా తపో యజ్ఞ దానాది శుద్ధబుద్ధి అసలు పాయింట్ అర్థం కావడం ఇవన్నీ నువ్వు చేసి రాకపోతే నీకు అర్థం కాదు ఇక్కడ విషయం నువ్వు ఇర స్టూడెంట్ క్వాలిఫైడ్ స్టూడెంట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ పోయినాడు అనుకోండి స్టూడెంట్ గురువు పాఠం మొదలు పెట్టగానే వాడికి వాడు లేచి సార్ నేను ఎయిత్ క్లాస్ చదివాను నైన్త్ క్లాస్ చదివాను టెన్త్ క్లాస్ చదివాను అనుకోండి ఏంటర్ నీ కర్మ నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయితేనే కదా నీకు ఇంటర్మీడియట్ వచ్చింది ఇంకా వాడు మొదలు పెట్టాడు అనుకోండి సార్ ఎయిత్ క్లాస్ లో మిత్రలాభం ఉంది సార్ గోదావరి తీరమంది గొప్ప వృక్షం కలదని గురు కానీ దయగలిగినవాడు కదా అది కూడా వింటాడు చెప్పు చెప్పురా నానా దగ్గర ఉండి పక్షులు వచ్చి వసించ చూడను తర్వాత ఎంతసేపు చెప్తాడు వాడు అది చిన్న గ్లాసు అలా పోస్తే అయిపోతుంది అంతే అంటే సముద్రం గనుక మనం ఎంత తీసుకున్నా ఆయన దగ్గర నిత్యనూతనంగా వస్తూ ఉంటుంది జ్ఞానం మన దగ్గర ఉండేదంతా గ్లాసు పోసేస్తాం అయిపోతుంది ఆ తర్వాత ఏంటంటే పూర్ణం అద పూర్ణం ఏదో పూర్ణి అప్పుడు ఆయనంటే సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను పో ఇంత ఓపిక గురువుకు ఉండాలి కనుక దయాళం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం అతి తమాష కాబట్టి గురువు దగ్గరికి వెళ్లడమే కాకుండా అక్కడ ఉండేటువంటి జ్ఞానాన్ని మనం వినియోగించుకోవడానికి మనమే అనుకూలంగా ఉండాలి ఆయన దయగలిగిన వాడు కదా ఆయన మనం ఏం చెబితే అది వింటుంటాడు కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడడం అనవసరమైన మాట్లాడడం ఎట్లంటే బిహేవ్ చేయడం గురువుతో ఫ్రెండ్లాగా బిహేవ్ చేయడం ఇట్స్ నాన్ ఎందుకో తెలుసా అందుకనే ఒక నిన్న చూచాం చూడండి గురూపు సదనం శాస్త్రపఠనం గురువు దగ్గరకు వెళ్ళి కింద ఉపనిషత్ ఉప నీ షత్ ఉప దగ్గరగా నీ క్రింద షదు కూర్చున్నట షదులు దాతూ అది వేరే అనుకోండి అది లోతుకుపోతాం అది నేను ఉపనిషత్తుల మీద సిడీల్లో ఉన్నాయి క్యాసెట్స్లో ఉన్నాయి అది చాలా లోతైన భావం ఇంతవరకు చెప్తాను ఇది వేరు ఇది ప్రధానం కాదు ఇది క్రింద కూర్చోవడం అనేది కానీ అది షదుల్ ధాతువు అర్థం వేరే అది ఉపనిషత్తు చెప్పేటప్పుడు చెప్పచ్చు కానీ ఉపా అంటే దగ్గరగా గురువుకు దగ్గరగా కూర్చోవు గురువుకు దగ్గరగా కూర్చోవడం అంటే గురువు యొక్క భావాలకు అనుగుణంగా ఉండు గురువుకు దగ్గరగా భావాలకు దగ్గరగా అంతేగాని దేహానికి దగ్గరగా కూర్చొని ఆయన కార్బన్ డైఆక్సైడ్ నువ్వు నీ కార్బన్ డైఆక్సైడ్ ఆయన మింగమని కాదు ఆయన మనసుకు అనుగుణంగా అనుకూలంగా సమీపే ఉప సమీపే ఉప నీ క్రింద షద్ కూర్చునుట ఇది గురువు దగ్గర పోయి కూర్చోవడం ఎక్కడ క్రింద నీ ఎందుకని ఎందుకని కింద కూర్చోవడం జ్ఞానం ఆయన దగ్గర నుంచి మనకు అందేది గంగ ఎప్పుడు కూడాను పై నుంచే కిందకు వస్తుంది వాటర్ ఫైన్ సిట్స్ లేవల్ నీరు పళ్ళ మెరుగు పైకి పోదు కింద పైనుంచి కిందకొస్తుంది కాబట్టి గురుదేవుని యొక్క జ్ఞానగంగ నా మీదకి రావాలి భావన భావన అందువల్ల తక్కువగా మాట్లాడాలి చెప్పిన విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్లాగా ఉండకూడదు ఆయన ఫ్రెండ్లీగా ఉండొచ్చు ఆయన చనువుగా ఉండొచ్చు మనం చనువు తీసుకోకూడదు ఎందుకంటే మనం జ్ఞానం కోసం వచ్చాం ధరించిపోయినాడు నా గురువు ధరించవలసిన వాడిని నేను ఆయనతో ఆయన నన్ను ఈక్వల్గా చూడొచ్చు నేను ఆయన ఈక్వల్గా చూడడానికి అవకాశం లేదు ఇవన్నీ కూడా నా సమారాజ్యనే దాంట్లో వస్తుంది ఆచార్యుల వారు భాష్యంలో అవసరం వచ్చిన చోటంతా ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతారు కనుక సమారాధ్య సమ్యక్ ఆరాధ్య గురువును పూజించడంలో ఇవన్నీ ఉన్నాయి సమారాధ్య కనుక దయాళం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య చక్కగాయన్ని పూజించి సేవించి అనుగుణంగా జీవించి మథ్య విచార్య స్వరూపం మధ్య బుద్ధితో బుద్ధి స్వరూపం విచార్య మథ్య స్వరూపం నిది నెక్స్ట్ లైన్ యదాప్రోధితత్వం నిధి విద్వాన్ విద్వాన్ ఎవడైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో బ్రహ్మమును అటువంటి వాడిని విద్వాన్ అన్నాడు ఎందుకంటే ఈయన విద్వాన్ కాదు వాస్తవంగా ఎందుకు విద్వాన్ అని అంటున్నాడు అంటే అందరూ అనిత్యమైన విషయాల మీద పరిగెత్తుతూ ఉంటే దాన్ని వదిలిపెట్టి నిత్య వస్తువు దగ్గరకు వచ్చాడు గనక విద్వాన్ అంతే కళి విద్వత్తు కలిగిన వాడని కాదు విద్వత్ మీద అభిలాష కలిగినటువంటి వాడు విద్వాన్ మధ్య స్వరూపం విచార్య మధ్య స్వరూపం నిధిధ్యాస్య అది అన్వయక్రమం కాబట్టి గురువు దగ్గరకు వెళ్లి ఆయన సేవించిన తరువాత ఎటువంటి గురువు దగ్గరకు పోవాలనో తెలుసుకున్నాం ఎలా పోవాలనో తెలుసుకున్నాం పోక ముందే మనం ఏం తయారు చేసుకోవాలనో తెలుసుకున్నాం క్వాలిఫికేషన్స్ అన్ని కూడా వెళ్లిన తర్వాత అక్కడ ఏం చేయాలి ఇది ఇది చేయాలి